జ్యేష్ఠరాజా బ్రహ్మణస్పత ఆన శ్రన్వన్నోదసాదన శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా త్మస్వ ఇరవై ఆరో శ్లోకం సరందమురచే వశన్న ధ్యాన యోగాన్ని గురించి మనం పరిశీలిస్తున్నాము దాని ధ్యాన యోగాన్ని గురించి మనకి స్పష్టమైన కల్పన ఉండాలి శ్రవణం ద్వారా మననం ద్వారా మనకుండే భావాలని స్పష్టంగా కలిగి ఉండాలి కన్ఫ్యూజ్డ్గా ఉండకూడదు క్లారిటీ ఉండి తీరాలి అటువంటి స్పష్టమైన కల్పన ఉన్నప్పుడు మాత్రమే మీరు ధ్యానాన్ని బాగా చేయగలుగుతారు స్పష్టమైన కల్పన లేకుండా ఏదో ఇలా నిటారుగా కూర్చొని కళ్ళు మూసూసుకుంటే ఏదో అయిపోతుందంటే ఏమీ అవద్దు నథింగ్ హ్యాపన్స్ ఏదో భ్రమలు కలుగుతాయి ఇలా అయింది అలా ఏదో శబ్దాలు కనపడుతున్నాయి అని మనస్సు యొక్క భ్రమది ఏదో రూపాలు కనపడుతున్నాయి అది ఇంకో భ్రమ ఫ్లాష్ లాగా వస్తుంది అది ఇంకో భ్రమ ఇవన్నీ కూడా మనస్సు కల్పించేటువంటి అనేక వృత్తులు మనస్సు చాలా చిత్రమైంది కాబట్టి సరైన అవగాహన క్రియ ఉండాలి స్పష్టంగా శ్రవణ మనన నిధిహాసన మనం చూడండి అధ్యాత్మ జీవితంలో లౌకిక జీవితం గురించి చెప్పేదే ఉంది లౌకిక జీవితం అది సుఖ దుఃఖాత్మకంగా ఉంటుంది అది అయథార్థము సత్యం కాదు అంటే ఓ కర్తవ్యాలు చేయటం తప్ప దాని నుంచి ఏదో కృతార్థతని సంపాదించాలనుకోవటం అది సాధకునే లక్షణమే కాదు అటువంటి వాడిని సంసారి అని అంటారు లౌకికుడు అని అంటారు సాధకుడు అనేవాడు ఎలా ఉంటాడంటే లౌకిక జీవనంలో తన కర్తవ్యాలను తాను చేసుకుంటూ కోసం ఫుల్నెస్ కోసం లౌకిక జీవితం మీద ఆధారపడ్డాడు అది సాధకుని యొక్క లక్షణం ఇకపోతే అధ్యాత్మ జీవనంలోకి వస్తాం మనం సాధకులుగా జీవనం అంటే ఏమిటి ఇక్కడదో దేవుడు వైకుంఠంలో ఉన్నాడు కైలాసంలో ఉన్నాడు హేదంలో ఉన్నాడు లేకపోతే ఈ లోకంలో ఉన్నాడు ఆ లోకంలో ఉన్నాడు ఇది ఉరితే ఆరంభంలో అలా ఉంటున్నాయి ప్రదానికి ఆ సందర్భంలో ఏదో సంథింగ్ ఈజ్ ఆల్వేస్ సెట్ రిలవెన్స్ ఏదో కొద్దిగా పిల్లలకి కథలు చెప్పినట్టుగా పంచతంత్రం కథలు చెప్తారు ఒక సంస్కారం కోసం చెప్తారు ఒక మెసేజ్ సందేశం కోసం చెప్తారు అలాగేదో చెప్పిన మాట కానీ ఈశ్వరుణ్ణి తెలుసుకునే లేక పొందే ఉపాయం ఒకే ఒక ఉపాయం ఈశ్వరుణ్ణి పొందడము అంటే తెలుసుకోవటమే తెలుసుకోవడం తప్ప ఇంక వేరే పొందడం ఏం లేదు తెలుసుకోవడమే పొందడం తెలుసుకోవడమే పొందడము అంటే అర్థం ఏంటి ఈశ్వరుడు సర్వదా ఆత్మరూపుడుగానే ఉంటాడు కంఠచామీకరణ న్యాయము అంటారు కంఠంలో నెక్లెస్ ఉంది కానీ పోయిందేమో అనుకుని ఊరంతా వెతుకుతుంటే ఇప్పుడు ఆ నెక్లెస్ని ఎలాగ పొందటము అంటే అది పోలేదు నా దగ్గరే ఉంది అని తెలుసుకుంటేనే పొందినట్టు ఇంకా అంతకంటే వేరే ఉండదు అలాగే ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా తెలియటయే ఈశ్వరుణ్ణి పొందుతా మానవ జీవితానికి చరితార్థము ఈశ్వరుణ్ణి పొందుట ఎందుకు మాత్రమే ఉంటుంది ఇంకా మరి ఏది చరితార్థము కాదు సో కనుక కర్మ కర్మ వల్ల వల్ల ఏవో కొన్ని ప్రయోజనాలు సిద్ధిస్తాయి తప్ప చరితార్థత అంటే జన్మ అనేది కర్మ వల్ల కాదు అక్కడికి అది సెటిల్ సెటిల్మెంట్ ఉండాలి క్లియర్ క్లారిటీ ఉండాలి కర్మలు చేయొద్దని నేను అంటా కర్మల లాగూ చేస్తాం కానీ నా కర్మనా కర్మ వల్ల సాఫల్యం జన్మ సాఫల్యం కలగదు కర్మ వల్ల పుణ్యం వస్తుంది పుణ్యం వల్ల స్వర్గానికి వెళ్తారు స్వర్గానికి వెళ్ళిన వాడు జన్మకు ఆ సైకిల్లో పడి సో అలాగే ఉపాసన కూడా కాబట్టి జ్ఞానాన్ మోక్ష ఆత్మజ్ఞానం వల్ల మాత్రమే మోక్షము లభించును ఆ క్లారిటీ ఉండాలి ఆత్మజ్ఞానం ఎలా లభిస్తుంది ఆత్మ అంటే తానే కదా తన యొక్క జ్ఞానం తనకి లభించడం అంటే మరి అజ్ఞానం యొక్క మహిమ అంత తన గురించి తనకి తెలియదు జనము జనుడు ప్రపంచాన్ని గురించి చెప్తాడు సో ఏదో ఊరు వెళ్ళొస్తారు ఎక్కడికో హాంకాంగ్ వెళ్ళొస్తారు హాంకాంగ్ ఇలా ఉంది అలా ఉంది సింగపూర్ ఇలా ఉంది అలా ఉందని విరణిస్తారు కొంతమంది వాళ్ళు ఊరు తిరిగి అదంతా పుస్తకాల కింద ఉంటారు ఎక్కడైనా గమనించారా మీరు సో నా సింగపూర్ ప్రయాణము అని ఓ పిస్తుంది దాన్ని సింగపూర్ వెళ్ళేప్పుడు ఏవేవో ఘటనలో ప్రతివాడికి జరుగుతాయి సింగపూర్ వెళ్ళిన ప్రతివాడికి జరుగుతాయి నేను సింగపూర్ వెళ్ళాను ఆ ఇమిగ్రేషన్ కౌంటర్లో వాడు నానా హింస పెట్టాడు రాసుకోవచ్చు డాడ్ గురియు రైట్ ఓ వారం స్టోరీ కింద పోతుంది అలాగే ఏవో ఉంటాయి సమ్ గుడ్ అండ్ సమ్ బ్యాడ్ ఏవో ఉంటాయి ఈ ట్రావెలర్ చెప్తాడు అంటే ఏమిటి తనకంటే భిన్నమైన ప్లేస్ యొక్క మంచి చెడు అవన్నీ చెప్తాడు తప్పించి అహం కోహం తాను ఎవడో తెలుసుకునే ప్రయత్నం చేయడం ఇది లౌకికులు ఇకపోతే కొంతమంది దేవుడు గురించి దేవుడు ఏదో కొడుకో మేనత్తు కొడుకో అన్నట్టునే చెప్తాడు దేవుడు ఎలా ఉంటాడా దేవుడు పొట్టు పంచి కట్టుకుంటాడు ఆయన ఏమో కిరీటం పెట్టుకుంటాడు కిరీటానికి వజ్రాలు ఉంటుంది ఆయన ఓ చేతిలో ఇది పట్టుకుంటాడు అచ్చు మేనత్తో కొడుకు ఎలా ఉంటాడో చెప్పమంటే చెప్పినట్టే చెప్తాను వీడే దేవుడు అలా చెప్పేస్తూ ఉంటాడు చూసి చూడే కలుసుకుని వచ్చాను చేస్తున్నావు నువ్వు ఒక్క పది నిమిషాలు ముందు అడుగుంటే నీకు కూడా మెలాయించి వాడిని దేవుడితో అన్నట్టుగా చెప్తాను ఇదంతా కూడా అదేమే సరికాదు అలా దేవుణ్ణి అదంతా కూడా ఒక ఉపాసన కోసం పెట్టిందే తప్ప ఇలా వర్ణించడం అంటే ఒక కుభం కాదు తెలుసుకోవాల్సింది జగత్తు గురించి ఏమీ లేదు తెలుసుకోవాల్సింది దేవుణ్ణి గురించి తెలుసు అలాగే తెలుసుకోవడం ఉపాసన ఉపాసన చేయాలి కానీ తెలుసుకోవాల్సిందేం లేదు అక్కడ ఉపాసించడమే దేవుణ్ణి తెలుసుకోవడము అంటే కేవలము ఆత్మరూపంగానే తెలుసుకోవాలి ఇంకో విధంగా తెలుసుకోవడం మాటే లేదు అసలు కాబట్టి ఆత్మావా అరే ద్రష్టవ్య స్పష్టమైన కల్పన నేను ఆత్మసాక్షాత్కారాన్ని పొందవలను భక్తి జ్ఞానం అని రెండు మాటలు ఉన్నాయి భక్తి అంటే ఈశ్వర భక్తి జ్ఞానము అంటే ఆత్మజ్ఞానం ఈశ్వర జ్ఞానము ఆత్మభక్తి అనేవి ఉండవసం సృష్టిలోనే లేవ మొత్తం సాహిత్యంలో అలాంటి మాటలే ఉండవు ఈశ్వర జ్ఞానం ఏది ఉండదు ఈశ్వరుడు నీకు భిన్నంగా అనుభవానికి వచ్చినంతకాలము నువ్వు ఈశ్వరుని ఏడల భక్తి చేయి నామరూప బుద్ధి ఉన్నంత కాలము ఈశ్వరుని యొక్క ఏదో ఒక రూపాన్ని సెలెక్ట్ చేసుకుని ఒక కన్సిస్టెన్సీతోటి ఒక రూపాన్ని సెలెక్ట్ చేసుకో దాని మీద భక్తి చేయి అలా స్థిరంగా భక్తి చేయి ఏకాగ్రతతో భక్తి చేయి తర్వాత నీకు అంతఃకరణ శుద్ధ అయిన తర్వాత ఆ ఈశ్వరుడు ఆత్మ కంటే భిన్నంగా లేడు అని తెలుసుకుంటావు అది ఆత్మసాక్షాత్కారము లేక ఆత్మజ్ఞానము అది మోక్షాన్ని ఇస్తుంది ఆత్మజ్ఞానాన్ మోక్ష మోక్షము అంటే ఎప్పుడో ఏదో పోస్ట్ మార్టం ఎఫ్ఐఆర్ కాదు మరణించిన తర్వాత దొరుకుతుందనో భవిష్యత్తులో దొరుకుతుందనో అది కాదు మోక్షం అంటే నిజానికి మరణించిన తర్వాత దొరుకుతుంది మోక్షము అంటే మనం చేరుకోదగిన ఆ లక్ష్యానికి మనకి మధ్యలో మరణాన్ని ప్రవేశపెట్టడం అది అమంగళం తప్పు మరొకటి కాదు కాబట్టి మోక్షము ఇప్పుడు ఇక్కడ లభిస్తుంది వాస్తవంలో అది మన స్వరూపమే అయి ఉన్నది అది మన హక్కు జన్మ హక్కు అది కాబట్టి ఆ విధంగా మోక్షాన్ని తన స్వరూపంగా తెలుసుకునుటయే జన్మ అది ఎలా తెలుసుకోవటము ఆత్మజ్ఞానం ఈ ఆత్మజ్ఞానాన్ని పొందాలి అది అధ్యాత్మజీవనం అంటే అది ఆత్మజ్ఞానాన్ని పొందుట అదే ఆత్మరూపంగా ఈశ్వరుణ్ణి తెలుసుకునుట అది అధ్యాత్మజీవనం అంటే సో మిగతావన్నీ కూడా దీనికి సోపానములు మాత్రమే ఈ విషయాన్ని స్వామి వివేకానంద చాలా స్పష్టంగా చెప్తూ ఉండేవారు సోల్ ఇస్ పొటెన్షియల్లీ డివైడ్ ప్రతి రాణి కూడా స్వరూపత దేవుడే ఉన్నాడు అయితే ఈ సత్యాన్ని తెలుసుకోవటానికే ఈ మతమన్నా దేవుడన్నా దేవాలయం అన్నా పూజ అన్నా ఉపాసనన్నా ఇవన్నీ కూడా ఈ సత్యాన్ని ఆవిష్కరించుకున్న కొరకు మాత్రమే ఉన్నాయి అవి ఆ ఆత్మాన్ ఆత్మ ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడం కాకుండా మరో దారిలో కనుక మీరు వీటిని వినియోగిస్తే అవి కూడా మిగతా లౌకిక వ్యవహారాల వలె అసత్యములు మాత్రమే అని వివేకానంద చాలా స్పష్టంగా చెప్తారు కాబట్టి ఆత్మజ్ఞానము నా లక్ష్యము ఈ ఆత్మజ్ఞానాన్ని ఎలా పొందాలి శ్రవణ మనన నిధిధ్యాసనముల ద్వారా పొందాలి శ్రవణం అంటే మనం చేసే పని దీన్నే మళ్ళీ మననం చేసుకోవాలి అంటే కొంత స్టడీ సెల్ఫ్ స్టడీ ఉండాలి ఇంటి దగ్గర కూడా వేదాంతాన్ని అధ్యయనం చేయాలి ఇంకే ఓ కథ పుస్తకాలు అవి తాత్కాలికంగా ఎప్పుడైనా చదివినా వేదాంతాన్ని కూడా మహాత్ముల యొక్క బోధలని చదవటం అభ్యాసం చేసుకోవాలి అన్ని సెలెక్టెడ్ టెక్స్ట్స్ ఏవో కొన్ని తీసుకుని వాటిని స్టడీ చేయాలి ఉపనిషత్తులవి పర్సనల్గా సెల్ఫ్ స్టడీలో ఫిట్ కావు వాటిని అవసరం సో సెల్ఫ్ స్టడీ చేసి ఇవి చాలా ఉపయోగకరమైనవి వాటిని సెలెక్ట్ చేసుకుని స్టడీ చేయాలి అల్టిమేట్గా ఆత్మ గురించి పుస్తకాల్లో ఇలా ఉంది నేను ఇలా విన్నాను ఇది ఆత్మ అది ఆత్మ అని ఆ దాన్ని పరోక్ష జ్ఞానము అంటారు ఇండైరెక్ట్ నాలెడ్జ్ అది సరిపడదు అల్టిమేట్గా ఆత్మజ్ఞానము అంటే జ్ఞాననిష్టకే ఆత్మ జ్ఞానము పేరు ఈ విషయాన్ని నిన్న నేను మనవి చేస్తాను జ్ఞాననిష్ట ఆత్మస్వరూపమునందు నిలిచి ఉండుట గంగా స్నానము అంటే ఏమిటి గంగ ఇలా ఉంటుంది అంతా ఉంటుంది అంత పవిత్రమైనది ఇంత పవిత్రమైనదని గంగా స్తోత్రం అంతా ఈ మూలం చాముల కాయకరూ పెట్టి గంగ యొక్క మహిమ గురించి గంట సేపు ఉపన్యాసం గంగా స్నానం అవుతుందా అయితే గంగ ఒడ్డుకు వెళ్ళిపోయి వీడియో తీసేసి ఫోటోగ్రాఫర్లు తీసేస్తే గంగా స్నానం అయిపోతుందా అవదు గంగలోకి వెళ్ళిపోయి మునిగేసి కలక్క గంగలో పెట్టేయాలి ఇంకా గంగ తప్పింకేం లేదు అలాగ కొద్దిసేపు ఏదో కొన్ని సెకండ్ సరిగా అప్పుడు ఫోటోగ్రాఫీ తీస్తే గంగే ఉంటుంది వీడు ఉండడు మళ్ళీ తర్వాత పైకి వస్తాడు అలాగే చేయాలి అంటే గంగలో వీడు విలీనం అయిపోవాలి అలా ఓసారి రెండు సార్లు మూడు సార్లు మూడు సార్లు మూడు ముళ్ళు వేస్తే పెళ్ళి అయినట్టుగా మూడు మునకలు వేస్తే గంగా స్నానం అవుతుంది కానీ గంగా స్నానం అంటారు అదేవిధంగా ఆత్మస్వరూపమునందు అంటే ఆ పూర్ణ సచ్చిదాత్మయందు నిలిచి ఉండుతారు పూర్ణ సచ్చిదాత్మయలను నిలిచి ఉండకుండా ఆటంకం ఏమి వచ్చింది అసలు మనకి అంటే మనస్సే ఆటంకము మనస్సు యొక్క చలనమే మనల్ని మనస్స్వరూపం నుంచి దూరంగా తీసుకుపోతుంది కాబట్టి ఈ యొక్క చలనాన్ని మీరు స్టాప్ చేసినట్లయితే ఇది ఆత్మస్వరూపంలోనే నిలిచి ఉంటాను దీనికి దృష్టాంతం నేను చాలాసార్లు చెప్పాను రోడ్లంబడి తిరగడం మానేస్తే బజార్లంబడి తిరగడం మానేస్తే ఎక్కడ ఉంటాడు ఇంట్లో అలాగే అనాత్మ ప్రపంచమునందు మనస్సు సంచరించడం మానస్య ఎక్కడ ఉంటుంది ఇంట్లోనే ఉంటుంది ఆత్మస్వరూపంలోనే ఉంటుంది ఆత్మ సంస్థ మనఃకృత్వ నపితయేత్ ఇది ఆత్మజ్ఞాననిష్ట ఇక్కడ ఆ వాక్యం నేను నిన్న ఆ శంకర భాష్యం వాక్యం చూసి అది ఫైనలైజ్ చేశాను ఏషయోగస్య పరమ అవధి ఈ యోగానికి పరాకాష్ఠ సర్వోత్కృష్టమైన స్థాయి లెవెల్ ఏమిటంటే ఇదిగో ఈ థాట్లెస్ స్టేట్ నా కిచితపి చింత థాట్లెస్ స్టేట్ మైండ్ తన స్వరూపంలో విలీనమైపోయి మీరు కేవలము సచ్యుద్పంగా ఉండిపోతారు ద ఎవేర్ఫుల్ బీయింగ్ అది థాట్ లెస్ స్టేట్ అంటే అవేర్ఫుల్ బీయింగ్ ఇప్పుడు మీరు ఘటాన్ని సంకల్పించారనుకోండి ఘట జ్ఞానం అప్పుడు ఏముంటుంది ఘటాకారం ఉంటుంది ఘటనామము ఘట రూపము ఉంటుంది అవేర్ఫుల్ బీయింగ్ ఏమవుతాంది కప్పు గడిపోతుంది ఘటనామము ఘట రూపముల కింద కప్పు గడిపోయి ఉంటుంది ఫిజికల్గా కాదు ఇన్ స్పిరిట్ ఇట్ గెట్స్ కవర్ సో అదేవిధంగా కానీ మీరు ఘట సంకల్పాన్ని డ్రాప్ చేసేసారనుకోండి కొత్త సంకల్పాన్ని రానివ్వలేదు అనుకోండి అప్పుడేముంటుంది ఇంకా సచ్చిద్ రూపంగా మిగిలి ఉంటారు అవేర్ఫుల్ బీయింగ్గా మిగిలి ఉంటారు సో మనస్సు పొందే ఆ ఆకారము మీరవుతారా లేక మనస్సు నిరాకారము నిశ్చలము అయిపోయినప్పుడు ఉండే సచిదాత్మ అది మీరవుతారా ఆ సత్యదాత్మయే మీరు నేను ఆ సత్యదాత్మాన్ని తెలిసేసుకుని అని ఒకసారి నేను అన్నాను మీరు విన్నారు ఒకసారి అలాగా ఒక ఫ్లాష్ ఆఫ్ ఎ సెకండ్ లాగా ఒక ఫ్లాష్ లాగా ఓకే నో థాట్ ఓకే క్లియర్ మళ్ళీ థాట్స్లో పడి ప్రపంచంలో పడి కొట్టుకుపోతూ ఉంటే దాన్ని దాన్ని సా సాక్షాత్ జ్ఞానము లేక పరోక్ష జ్ఞానము అని అందరూ అది పరోక్ష జ్ఞానమే అవుతుంది మీరేం చేయాలంటే ఆ సచిదాత్మలో కొంతసేపు నిలిచి ఉండాలి స్టే విత్ ఇప్పుడు లడ్డూ తీయగా ఉంది అంటే ఆ తీయదనము ఆ లడ్డూని అలాగో పీసుని అలాగ టాన్స్తో దానితో పట్టుకుని అలా నాలుగు టచ్ చేసి తీసేసారనుకోండి అది తీయగా ఉన్నట్టు అవుతుందా అలా అవుతుంది లడ్డూను అనుభవించడం అంటే ఏం చేయాలి నోట్లో వేసుకోవాలి నోట్లో వేసుకుని దాన్ని అలా ఆస్వాదించాలి ఈ తెలుసు యూహటు యూటూ ఎంజాయ్ అయితే వేల్యూషిట్ యూహ్ టు స్టేమ్ టెట్ కంగారు కంగారుగా అలా నోట్లో కా కంఠంలో పెట్టేసిన టాబ్లెట్ మింగిస్తే ఆనందమే వస్తుంది దాన్ని తీస్ ఆఫ్టర్ తీసి అవకాశంగా తినాలి లేకపోతే కంఠానికి అడ్డుపడి గాలికి అడ్డుపడి సమస్యలు కూడా వస్తాయి యూట్ టు స్టేమ్ అండ్ ఎంజాయ్ స్లోలీ ఎంజాయ్ చేయాలి అంటే భోజనం కంగారు కంగారు చేస్తుంటే మెస్టార్ కంగారు పడుతుండే సవకాశంగా చేయండి అని నాకు పెద్దలు సలహా ఇస్తారు కాబట్టి ఎవరికి స్టే ఇస్తాం అనుభవము అనే స్థితికి రావాలి అలా ఫ్లాష్ లాగా వచ్చిపోతే పనికి రాదు అదేవిధంగా అ థాట్ లెస్ స్టేట్ దట్ ఈస్ ద బీయింగ్ అది అనుభవానికి రావాలి ఎలాంటి అనుభవానికి రావాలంటే ఎస్ ఐ నో ఇట్ అనే ఎస్ ఐఆమ్ దాట్ అనే క్లారిటీ వీటికి రావాలి అప్పుడేమవుతుంది యు నౌ నో సో ఇది ప్రపంచము మనస్సు ప్రపంచంలో సంచరించేపుడు పరిస్థితి ఎలా ఉంటుంది మనస్సు నిశ్చలమైనప్పుడు ఐ ఆమ్ దేశ్ ఐ ఆమ్ ద బియింగ్ ఆ రెండు రెండు స్థితులు మనకు తెలుస్తూ ఉంటాయి అది తెలిసినప్పుడు జగత్తు మిథ్యా ఆత్మయే సత్యము అని చెప్తే దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ అని మీకే అనుభవం కలుగుతుంది అది దట్ ఈస్ ది గోల్ దీన్ యోగము అని అంటారు మంచిది ఇలా చేయబోతుంటే మనస్సు చెంచలంగా ఉంటుంది మనస్చంచలం అస్థిరం మనస్సు స్థిరంగా ఉండాలి కదా అది స్థిరంగా ఉండదు ఇటు అటు పరుగులు తీసుకో ఉంటుంది అప్పుడు మరి ఏం చేయాలి సో మనస్సుని నిశ్చలం చేసేవి అని సలహా చెప్పేసి ఊరుకుంటే అవదు అది నిశ్చలంగా ఉండదు అది చెంచలంగా ఉంటుంది కాబట్టి అది చంచలంగా ఉంటే ఏం చేయాలి అనేది శ్రీకృష్ణుడు తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు ఒకసారి అవతారికి అందాము తత్ర ఏం ఆత్మ సంస్థం యోగి యత ఇది తత్ర అంటే అది ఉండగా అంటే మనస్సుని ఆత్మయందు విలీనము చేయుట అనే లక్ష్యం మనముందు అది ఇప్పుడు మనం సాధన చేయాలి మంచిది ఈ విధంగా మనస్సుని ఆత్మలో విలీనం చేసేయటానికి వీడు సిద్ధపడ్డాడు యోగి మనమే యోగులం సాధకులం యోగి అంటే సాధకుడు అని అర్థం కాబట్టి సాధకుడు మనస్సుని ఆత్మలో విలీనం చేసేయటానికి సంసిద్ధుడయ్యాడు అయి కూర్చున్నాడు రిటార్గా కూర్చున్నాడు కళ్ళు మూసుకున్నాడు అగమోడ్పు కన్నులు పెట్టాడు మనస్సుతోటి మనస్సుని మనస్సు యొక్క వ్యాపారాన్ని డ్రాప్ చేసేసేందుకు సిద్ధపడ్డా సిద్ధపడుతుంటే ఈ లోపల మనస్సు ఎటు పోయి ఏం చేయాలి నువ్వేం చింత చేయకు యతో యథతో ఈ యత అంటే రెండు అర్థాలు ఎస్మిన్ దేని మీదకి వెళ్ళిపోతుందో అని ఒక అర్థం దేని మీదకి దేని మీదకి వెళ్ళిపోతుందో అంటే ఏ ఏ పదార్థముల మీదకి ఈ మనసు పారిపోతుందో తతహా తత అక్కడ నుంచి అక్కడ నుంచి వెనక్కి తీసుకురా ఒక అర్థం యత అంటే యస్మాత్ పంచమి ఏ కారణంగా అది చెంచే పైకి పారిపోతుందో ఆయా కారణాన్ని పసిపెట్టి దాని నుండి దీనిని సెపరేట్ చేసి మనస్సును వెనక్కి తీసుకురా అని ఒక ప్రాసెస్ని డిస్క్రైబ్ చేస్తున్నారు దీన్ని చాలా సూక్ష్మంగా సూక్ష్మంగానే ఉంటుంది మనస్సుకు సంబంధించిన విచారమంతా సూక్ష్మంగా ఉంటుంది అంటే చాలా చాలా క్రిటి చాలా సటిల్గా ఉంటుంది సూక్ష్మ అంటే ఫిజికల్గా ఉండదు మనస్సుకు సంబంధించిన విచారం అది కూడా మనస్సు చేస్తూ దాని గురించి తానే తర్వాత ఇంకా వన్ మోర్ థింగ్ ఈజ్ మనస్సుకి సంబంధించిన విచారము క్రిటికల్గా ఉంటుంది క్రిటికల్ క్రిటికల్ అంటే ఆ కండిషన్ కరెక్ట్గా సాటిస్ఫై అయితే మీకు ఫుల్ రిజల్ట్ వస్తుంది ఆ కండిషన్ సాటిస్ఫై కాకపోతే పోతుంది దాన్ని క్రిటికల్ అంట సో మనస్సు దగ్గరికి వచ్చేప్పటికీ సటిల్ యాజ్ వెల్ యాజ్ క్రిటికల్ సూక్ష్మము చాలా ఇంపార్టెంట్ చాలా ప్రధానమైన అంశం కాబట్టి కాషస్గా దాన్ని మనం తెలుసుకుని అది అభ్యాసంలో అనుభవంలో తెచ్చుకోవాలి ప్రతిదీ అనుభవానికి సంబంధించింది ఇప్పుడు మనస్సు గురించి ఈ మనస్సు యొక్క చలనము చాలామంది అడుగుతూ ఉంటారు దాన్ని అందరూ అడుగుతూ ఉంటారు మనస్సు ఉంటుందండి అలా కూర్చున్నామంటే కొంతమంది ఏమని అడుగుతారంటే అలా కూర్చోగానే చలనం ఏం చేయాలని అడుగుతారు కొంతమంది ఏమంటారు కూర్చున్న ఐదు నిమిషాలకి చలనం అప్పుడు ఏం చేయాలంటారు దేర్ గ్లెస్ ఎందుకంటే కూర్చున్న ఐదు నిమిషాలకి చలనం ఐదు నిమిషాలు బాగానే ఉంది కదా కూర్చున్న వెంటనే పారిపోయి ఈ సందర్భం కంటే చాలా బెటర్ కదండి ఐదు నిమిషాలు ఇట్స్ నాట్ ఏ స్మాల్ థైమ్ అంటే కాబట్టి పది నిమిషాలకి చలనం అయిపోయి అబ్బో పది నిమిషాలకి చలనం అయిందంటే పది నిమిషాలు నిశ్చలంగా ఉందన్నమాట అంటే అర్థమేమిటి మనస్సు చాలా కంట్రోల్లోకి వచ్చేసినట్టు అర్థం ఒకనాడు మూడు గంటలు కష్టపడి చదువుకుంటాడండి ఆ తర్వాత వీసు అది కంప్లైంట్ అది కంప్లైంటే కాదు ఇది నాటే కంప్లైంట్ పది నిమిషాల నుండి పారిపోతాడంటే కంప్లైంట్ అలాగే మనస్సు దగ్గరికి వచ్చేప్పటికి పది నిమిషాలు స్థిరంగా ఉంటుంది ఆ తర్వాత పారిపోతుంది అంటే అసలు మీరు చింత చేయాల్సిందే లేదు అయితే ఇంప్రూవ్ చేయటానికి స్కోప్ ఉంది పది నిమిషాలని పన్నెండు నిమిషాలు చేయొచ్చు పదిహేను నిమిషాలు చేయొచ్చు చాలా ఉపయోగపడుతుంది చేయాలి కూడా ఎలా చేయాలి ఎలా చేయాలి అంటే ఎక్కడికి పారిపోతుందో మనస్సు అక్కడి నుంచి దాన్ని వెనక్కి తీసుకురావాలి దీంట్లో మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను నోట్ ఎ ఫ్యూ థింగ్స్ నోట్ అంటే ఇన్ని మైండ్ మైండ్ మీరు కైదమీ నోట్ చేసుకున్నా నాకేమో భంతరం లేదు ఊరికే ఇన్ని మైండ్ మాత్రం నోట్ చేసుకోవటం అవసరం నెంబర్ వన్ మీరు అదొక ఎక్స్ప్రెషన్ మనస్సు ఎక్కడికి పారిపోతుందో అక్కడి నుంచి వెనక్కి తీసుకురా అనే ఒక ఎక్స్ప్రెషన్ నాకు అంటే అలాగ వాక్య ప్రయోగం ఉంటుంది దాని తాత్పర్యము ఏమిటంటే ఫిజికల్గా ఇక్కడ బయలుదేరిన మనస్సు అలా బయటకు వచ్చేసి నోట్లోంచో ముక్కులోంచో చెవులోచో బయటొచ్చేసి అక్కడికి అక్కడికో వెళ్ళిపోయి మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి తీసుకొచ్చేసి ముక్కులోంచో చెవులోచో లోపల ప్రవేశపెట్టేసి అలా ఏముండదు సపోజ్ ఇక్కడ కూర్చొని ఉన్న మనస్సు విశాఖపట్నం పారిపోయింది అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరి మనస్సు విశాఖపట్నం వెళ్ళిపోయిందని ఇప్పుడు మళ్ళీ విశాఖపట్నం నుంచి దాన్ని పిలక మళ్ళీ లోపలికి తీసుకొచ్చి వెయ్యాలని ఆ ఎక్కడికి బయటకు వెళ్ళిపోతే ఎలా వెళ్ళిపోయింది కంటిలోంచి వెళ్ళిపోయిందా ముక్కులోంచి వెళ్ళిపోయిందా చెవిలోంచి వెళ్ళిపోయిందా లేదా మీరు ఒక్కసారి ఛాన్స్ ఇస్తే ఎవడో కల్పనతో తయారవుతాడు ఒకొక్కడు ఏమంటాడంటే అది ముక్కులోంచి వెళ్ళిపోవడం కంటే కంటిలోంచి వెళ్ళిపోతే శ్రేష్టం ఉంటాడు ఏ ఏదైతే ముక్కు అయితే కళ్ళు ఉంటుంది దాని మీద ఇంకెల్లో కల్పన ఈ రకంగా వీడు అసలుది వదిలిపెట్టి ఇలాంటి కల్పనలతోటి మన కాలక్షేపం దాన్ ది పాయింట్ మీకు రహస్యం చెప్తున్నాను మనస్సు ఎక్కడుందో అక్కడే ఉంటుందో ఎక్కడికి వెళ్ళదు మనస్సు విశాఖపట్నం వెళుతుందా వెళ్ళదు విశాఖపట్నం పోని లోపలికి విశాఖపట్నం గుర్తొచ్చినప్పుడు మనస్సు విశాఖపట్నానికి వెళ్ళిందా మీరు చెప్పండి నాకు జ్ఞానాన్ని కూర్చున్నాను మనస్సు పారిపోయింది ఎక్కడికి పారిపోయింది ఎతో ఎతో నిశ్చిర ఎక్కడికి పారిపోయింది విశాఖపట్నానికి పారిపోయింది అంటే ఇప్పుడు మనస్సు ఇక్కడి నుంచి వైజాగ్ పారిపోయిందా లేకపోతే వైజాగ్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందా ఏదో చెప్పండి మీరు భోతా నాటిదే రెండూ లేవు మనస్సు విశాఖపట్నము పారిపోలేదు విశాఖపట్నం అక్కడి నుంచి పరిగెత్తుకొచ్చి మనస్సులోకి దూరం లేదు మరి ఏమిటైందంటారు వాట్ హ్యాపన్ అంటే మనస్సు అక్కడే ఉంది విశాఖపట్నం ఆకారాన్ని పొంది అది దట్ ఈస్ ది సీక్రెట్ ఇప్పుడు సినిమా తెర మీద హఠాత్తుగా సముద్రం కనపడింది అనుకున్నాం కనపడితే ఇప్పుడు అక్కడ సముద్రం ఎక్కడికి వచ్చిందా లేకపోతే ఈ తెర ఈ హాల్ ఇవన్నీ కలిగి సముద్రానికి వెళ్ళే ఇది మరి ఏమిటైందండి అంటే ఆ లైట్ తెర మీద ఏం పడుతోంది లైట్ పడుతోంది ఆ లైటే సముద్రంలాగా భాషిస్తోంది ఇంతేంటారా అంతకంటే ఇంకేం లేదు కదా ఇప్పుడు ఆ లైట్ సముద్రంలాగా భాషిస్తోందంటే ఇప్పుడు ఆ తెర అంతా తడిసిపోతుందండి తడిసిపోదు సపోజ్ తెర మీద మంటలు వచ్చాయనుకోండి ఆ తెర కాలిపోతుందా కాలిపోదు తెర మీద మంటలు వచ్చి తెర కాలిపోయే పక్షంలో సినిమాల్లో మంటలు వచ్చే సీన్లు అసలు ఉండనే ఉండవు మంటలు వచ్చే సీన్లు ఉన్నా థియేటర్ యజమానులు అటువంటి సినిమాలని ప్రదర్శించారు ఎందుకంటే అసమానం తెర కాలిపోతూ ఉంటే అది అసందర్భంగా ఉండదు అలాంటివి ఏమీ కావు అంటే అర్థం ఏంటి తెర మీద కనపడ్డ సముద్రం సముద్రం కాదు తెర మీద కనపడ్డ మంటలు మంటలు కావు అంతే కదండి అలాగే మనస్సు విశాఖపట్నానికి పారిపోయింది అన్నప్పుడు మీరు మూడు సత్యాలు తెలుసుకోవాలి ఒకటే మనస్సు ఎక్కడ అక్కడికి పారిపోలేదు ఉరికే ఎక్స్ప్రెషన్ తప్ప నిజంగా పారిపోయింది ఏమీ కాదు రెండు అది అక్కడి నుంచి ఇక్కడికంటే అది ఇక్కడికి రాలేదు మూడు మనస్సే ఆ ఆకారాన్ని పొందింది నాలుగు దేర్ ఫార్ కంక్లూషన్ ఈస్ ఆకారము కనబడేదే కాని ఉన్నది కాదు అది మిథ్య అది యథార్థం కాదు ఎప్పుడైతే మనస్సు ఎటు పరిగెత్తిందో అది మిథ్య అది యథార్థం కాదు అన్నప్పుడు మనం ఏం చేయాలి దాని గురించి ఏం చేయాలి ఇప్పుడు సినిమా తెర మీద ధర్మం కనపడింది ధర్మానికి సంబంధర్మం బాగా కనపడింది మీరు చాలా ఆనందపడిపోవాలా లేకపోతే సినిమా తెర మీద అధర్మం కనపడింది మీరు కురుజుకోవాలా అక్కడ అయితే సినిమా తెర మీద అందమైన దృశ్యం ఉంది లేదా ఇంకొక సందర్భంలో చాలా బీభత్సమైన దృశ్యం ఉంది ఇప్పుడు మనం ఏం చేయాలంటారు అందమైన దృశ్యం ఉన్నప్పుడు ఏం చేయాలి బీభత్సమైన దృశ్యం ఉన్నప్పుడు ఏం చేయాలి ఏమి చేయకపోతే ఉపేక్ష చేయటం ఎంతకంటే ఏమి చేయక ఎందుకంటే అందమైన దృశ్యము మిథ్యా బీభత్స దృశ్యము మిథ్య ఈ మనస్సు విషయంలో కూడా మనస్సు మంచి దాని మీదకి పరిగెత్తిందనుకోండి అది నిత్య చెడ్డదాని మీదకి పరిగెత్తుందనుకోండి అది నిత్యం కాబట్టి మీరేం చేస్తారంటే మనస్సు దేని మీదకి పరిగెత్తుందో దానిమీద భాగాన్ని ప్రదర్శించవద్దు ద్వేషాన్ని ప్రదర్శించవద్దు కేవలం ఉపేక్షాభావాన్ని ప్రదర్శించాలి అప్పుడు ఆ మనస్సు ఏమవుతుంది అది విలీనమైపోతుంది దిస్ ఈజ్ ది సీక్రెట్ ఎక్కడికి పారిపోయిందో అక్కడి నుంచి వెనక్కి తీసుకొచ్చే అలా చేయాలి అంతేగాని సపోజ్ నేను ఇలా కూర్చొని ఎలా చేయకూడదో చెప్తున్నా ఇప్పుడు ఇలా కూర్చున్నా విశాఖపట్నం గుర్తు అనుకోండి బా ఇప్పుడు ధ్యానం చేద్దామన్నా ఈ దిక్మాలను విశాఖపట్నం ఏమిటప్ప ఏ సందర్భంగా లేదే బ్యాడ్ లక్ జీవితంలో ఏదీ కలిసి రాలేదు ఉద్యోగము కలిసి రాలేదు ప్రమోషను కలిసి రాలేదు పోనీ అవి కలిసి రాకపోతే కలిసి రాకపోయాయి కనీసం ధ్యానమైనా కలిసి ఇక్కడ కూర్చుంటే ఇది కలిసి రాలేదు అలా అవి అటువంటి ఆత్మ తనికి రాదు తర్వాత సపోజ్ మనస్సు ఎలా కూర్చుందని అనుకోండి మనస్సు ఒక సుందరమైన దాని మీద పరిగెత్తింది అనుకోండి సపోజ్ ఏదైనా కావచ్చు ఒక సుందరమైన దృశ్యము అయితే ఒక మధురమైన భోజ్యమో లేక ఒక మధురమైన పాట సంగీతమో దాని మీద మనస్సు పరిగెత్తింది ఇది కానీ ఉండే వల్ల ధ్యానాన్ని ఉంది ధ్యానము నడుస్తుంది ఇది కూడా చాలా బాగుంది అని అలాగే దాన్ని దానికి ఆకర్ష ఆకర్షణ ఉండరు రాగము వద్దు ద్వేషము వద్దు కేవలం ఉపేక్షాబుద్ధి పూర్తి ఉపేక్షాబుద్ధి చేసి మీకు చుప్ అనేది ఒక ఆటో సజెషన్ కింద వాడుకుని జస్ట్ డ్రాప్ వి థాట్ అంటే డ్రాప్ థాట్ని డ్రాప్ చేసే ఇప్పుడు నేను చెప్తున్న ఈ ప్రణాళిక అంతా ఉన్న ధ్యానయోగము ఇది పరాకాష్ఠ ధ్యానంలో కల సుప్రీం ధ్యాన కానీ దీన్ని దీన్ని అనుభవానికి తెచ్చుకోవటానికి మనిషిలో ఆ పట్టుదల ఉండాలి ఆ ప్రేమ దాని మీద ఉండాలి తర్వాత దాని మీద ఆ శ్రద్ధ కూడా ఉండాలి ఏటండి ఓ మంత్రం లేదు తంత్రం లేదు ఓ బొమ్మ లేదు దెయ్యం లేదు దేవం లేదు ఏటంది థాట్లెసిస్ లేదు అలాగే మీరు దాన్ని రెసిస్ట్ చేశారనుకోండి విమస్ ది హోల్ పాయింట్ థాట్లస్గా నిలవటం అన్నది ఇట్ ఈస్ ది హైయెస్ట్ అధ్యాత్మ విద్య అధ్యాత్మ సాధన అని ముందు మీరు గుర్తించాలి దాన్ని ఒక పరమ లక్ష్యంగా పెట్టుకుని దాని మీద మీరు కృషి చేయాలి కృషి చేయటం అంతే ఉండదు ఫిజికల్ మీరు దానికి పుష్టి పట్టిదేమి ఉండదు కేవలం ఉపేక్షా బుద్ధిని బాగా చేసుకోవాలి ఉపేక్షను అలవాటు చేసుకోవాలి కాబట్టి ఏ థాట్ వచ్చినా మంచి తనిపించే థాట్ వచ్చినా చెడ్డ తనిపించే థాట్ వచ్చినా ఉపేక్ష చేయటం అలవాటు చేసుకోవాలి అది కేవలం ధ్యాన సమయంలోనే కాదు మిగతా సమయంలో కూడా ఆ ఉపేక్షా బుద్ధిని ఆ ఇండిఫరెన్స్ ఎలాంటి ఇండిఫరెన్స్ ఇండిఫరెన్స్ రెండు రకాలుగా ఉంటుంది ఇప్పుడు ఎవడైనా అలా వెళ్తున్నాడు అనుకోండి వాడి మీద నాకు ఏహ్యభావం తప్ప మరి లేదు కంటెంప్ట్ అంటారు అంచేతను వాడు అలా పోతుంటే ఆయన ఇండిఫరెంట్ ఐన్ ఇంట్రెస్ట్ అటువంటి ఇండిఫరెన్స్ కొంతమంది ప్రదర్శిస్తారు అంటే ఆ వీళ్ళందరూ మూర్ఖులేనాయా వీళ్ళని గురించి పట్టించుకోద్దు అని కాండెసెండింగ్ అంటారు అంటే చాలా ఉన్నతమైన స్థానంలో తాను కూర్చుని ఇదంతా కూడా మూర్ఖజనం ఇలా కొంతమంది ఎలక్షన్లు వచ్చేయంటే అబ్బా పోదు మూర్ఖజనం పట్టించుకో అంటారు అంటే మొత్తం జనాన్నంతని మూర్ఖుడి కింద వేసేసి ఈయనొక్కడు ఇలా పక్కన కూర్చుని అది అహంకారం తప్పిస్తే ఉపేక్ష అలాంటి ఇండిఫరెన్స్ నేను అంటలేదు ఇండిఫరెన్స్ అంటే జనరస్ ఇండిఫరెన్స్ అంటారు చాలా ప్రేమపూర్వకంగా ఇండిఫరెంట్గా ఉన్నారు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయనుకోండి మానవ స్వభావం అలా ఉంటుందండి వాళ్ళు ఏవో పార్టీలను పెట్టుకుంటారు ఆ నామరూపాల దానికి కట్టుబడి పెడతారు ఇదంతా నామరూపం మీరు పార్టీ ఏ పేరు పెట్టినా అంత ఒకటే మోస ఒకటే మోస కదండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాడు బీజేపీ పార్టీ వాడు ఇంకో పార్టీ వాడు ఇంకో అన్నీ ఒకటే మూస ఈ వీడిని ఈ పార్టీలోని తీసి ఆ పార్టీలో పెట్టి చక్కగా ఫిట్ అయిపోతాడు అక్కడ ఎందుకంటే అన్ని పార్టీలు ఒకే మూస దీంట్లో ఒకటి మంచి ఇంకొకటి చెడు అని వ్యాఖ్యానం చేయడం ప్రతి పార్టీలోనూ మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది పెర్సంటేజ్ ఇస్తాన థోడా ఉదరు ఎంత పెర్సంటేజ్ అయినా కూడా మిథ్యేది అల్టిమేట్గా ఎవ్రీథింగ్ ఈజ్ మిథ్యా సినిమా సినిమా బాగుంటుంది ఇంకో సినిమా బాగుండదు అల్టిమేట్లీ పోతారు మిథ్యా దీనికోసం పెద్ద హడవడి ఉందండి పెద్ద ఐడెంటిఫికేషన్ ఉండకూడదు ఇన్ డిఫరెన్స్ అలాగే నేను తిట్టకూడదు తిట్టడం పొరపడం జనరస్ ఇన్ డిఫరెన్స్ అంటే ప్రేమగా ఇన్ డిఫరెంట్ పిల్లలు అల్లరి చేస్తున్నారు అనుకోండి ప్రేమగా నాయన అల్లరి చేసుకుంటారా అని జాకెట్ ఇచ్చి కూడుకోవడం ఇన్ డిఫరెంట్ జనరస్ ఇన్ డిఫరెంట్ లవింగ్ ఇన్ డిఫరెన్స్ అదేవిధంగా మనస్సు ఎడల మనస్సుని కోప్పడకూడదు మనస్సుని ప్రేమించహో నువ్వు ఇలా ఉన్నావు కదా అని మనస్సు ఎడల ప్రేమపూర్వకమైన ఉపేక్షా బుద్ధిని మీరు ఎప్పుడైతే ప్రదర్శిస్తారో అప్పుడు ఈ మనస్సు ఎక్కడికి వెళ్తే అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది మీరు తీసుకురాగలుగుతారు ఇది అభ్యాసం చేయండి దీనికి ఒక దృష్టాంతం చెప్తారు బహుశా నేను ఇంతకుముందు చెప్పుకుంటాను రాజకుమార్తె ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా ఆమె పమిట కొంగు రాజకుమార్తెను ఎందుకన్నానంటే చాలా నాజూకైన ఖరీదైన సిల్కన్ పమిట కొంగు వేసుకుంది అందుకోసం రాజకుమార్తె నా సో ఆ పమిట కొంగు ఏదో ఒక గులాబీ చెట్టు మొక్క ఏదో దేని పడి అలా పడింది అది ఇలా పుసుకలు లాగారు అనుకోండి పుట్టుకు మళ్ళా అయితే పర్మలు అలా లాక్కోండి చాలా ఖరీదు ఉంటుంది ఎక్కువ ఖరీదు అంత ఎక్కువ నాజూక్గా ఉంటుంది అంత తక్కువ ఉపయోగిస్తుంది కూడా కదా దాని వీడియోగా ఉండదు దాంతో ఏ పని చేయడానికి ఉండదు ఇక ఇలా తప్పకుండా అలంకారంగా ఫోటో ఆపు పనికి వస్తుంది తప్ప దేనికి పనికిరాదు ముఖరు చూసినందుకు పనికిరాదు ఎక్కడైనా ఆతుక్కుంటే గట్టిగా అయితే పరద పని చిరిగిపోతుంది అలా అలాగే వేస్ట్ఫుల్గా ఉంటాయి ఐటమ్స్ అన్ని వాటెవర్ సో ఆవిడ ఏం చేస్తుంది అలా గమ్ములు లాక్కకూడదు ఏం చేయాలి మెల్లగా అలా స్లోగా తీసేయాలి చిరిగిపోని విధంగా తీసేసుకుంటుంది అలాగ మనస్సుని ఎక్కడికి వెళ్ళినా ఉపేక్షాబుద్ధితో నాన్ ఐడెంటిఫికేషన్ అది మంచిది అనిపిస్తే ప్రియం అనిపిస్తే నో ఐడెంటిఫికేషన్ జపంలో కూర్చున్నారనుకోండి కొడుకో మనవడో మనవరాలో గుర్తుకొచ్చారు అని అలా ఆనందించారనుకోండి పోయిందంటే ధ్యా ఉపేక్షాబుద్ధిని అలవాటుకోవాలి చేసుకోవాలి అది ధ్యానంలో రావాలంటే మీకు నిత్య జీవితంలో కూడా రావాలి అలాగే జగంలో కూర్చున్నారనుకోండి ఎవడో మీకు శత్రువులు ఉంటారు ప్రతి వాళ్ళకి జీవితంలో శత్రువులు ఉంటారు శత్రువులు అంటే ఏదో చిన్న అపకారం చేసిన వాడో లేకపోతే అవమానం చేసిన వాడో వా వ్యతిరేకం ఉన్నవాడు ఎవడో ఉంటాడు వాడు గుర్తుకొచ్చాడు అనుకోండి వెంటనే మనస్సు కలుషితం అయిపోతుంది కెలికినట్టుగా అయిపోతుంది దాంతో ధ్యానం దెబ్బతింటుంది కాబట్టి ఇటువంటి ఇబ్బందులు కలగకుండా మీరు మర మనస్సుకి తర్ఫీడ్ ఇవ్వాలి అది శనై శనై మెల్లమెల్లగా చేసుకురావాలి సవకాశంగా కంగారు కొడితే ఇది కాదు ఒక రెండు రోజుల్లో దీన్ని సెటిల్ చేసి పారస్తాను అన్నట్టుగా కుదరదు అలా ఉండకూడదు నేను ఒకసారి ఎక్కడో జనరల్ టాక్ ఏదో చెప్తాను ఏదో లెక్చర్ చెప్తాను ఆత్మస్వరూపాన్ని గురించి లెక్చర్ ఓ గంట ఆత్మ కరిచి టాపిక్ నేను దిగాను దిగానే ఒక ఆయన వచ్చాను ఈ ఆత్మ ఇప్పటికిప్పుడు దాని మంచి చెట్లు ఏమిటో నాకు సెటిల్మెంట్ అయిపోవాలి నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చెప్పండి అన్నమాట అంటే అలా కాదండి నేను ఎక్కడికో భిక్షకు పోవాలండి మీరు అలాగే ఇప్పటికిప్పుడు సెటిల్మెంట్ కాదు మీరు మళ్లీ క్లాసుకి రండి నాకు మళ్లీ క్లాస్కి రావడానికి టైం లేదు నవ్ ఐ విల్ సెటిల్ అదర్వైజ్ ఐ విల్ గివ్ యూ మై విల్ యూ టెల్ మీ వాట్ ఆర్ ఆల్ ఆన్సర్స్ టు మై క్వశ్చన్ సో దట్ దిస్ ఆత్మా థింగ్ ఐ వాంట్ టు సెటిల్ బి డన్ విత్ అంటే అలా ఉదయం అవది ఇకే స్లోగా ఎటు అంత పెద్ద కంగారు పడిపోకు స్లోగా రేపు రా క్లాస్కి ఆలోచిద్దంలే అయితే నాటుపడ్డు నువ్వు కూడా భిక్షకు వస్తూ ఉండు రోజును అలా కొద్ది రోజులు చేయి అప్పుడు దాని స్వరూపం నీకు ఏదైనా కొద్ది అవగాహనకు వస్తుంది అని నేను చెప్పాను ఒక ఆయన శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక ఆయనకి అలా చెప్పాను సో అలా కంగారు పడకూడదు ధ్యానం విషయంలో కూడా కంగారు అయినది సాకాశంగా చేయటం శనై శనైని శ్రీకృష్ణ భగవానుడే పెద్ద భరోసా ఇస్తుంటే మనకెందుకు కంగారు కాబట్టి మనసు ఇదేని మీదకి పరిగెత్తితే దానిమీద నుంచి వెనుకకు దానిని లాగి దాన్ని మళ్ళీ ఆత్మ సంస్థం దాని స్వరూపంలో దానిని నిలబెట్టుట అనే ఈ ప్రక్రియని ఇదొక ప్రాసెస్ ఏమీ కాదు ఇట్స్ జస్ట్ బై అబ్జర్వింగ్ ఇట్ హ్యాపన్స్ సో వీ ఎలవ్ ఇట్ టు హ్యాపన్ జస్ట్ ఉపేక్షా బుద్ధి చేసి ఇట్ హ్యాపన్స్ యూ అలవ్ ఇట్ టు హ్యాపన్ యూ ఫెసిలిటేట్ ఇట్ టు హ్యాపన్ అలాగన్నమాట కాబట్టి ఆ విధంగా ఉండాలి ఈ చుప్ అనేది ఉపయోగపడుతుంది అది ఒక యతహ అనే పదానికి ఒక అర్థం చెప్పాను సో గౌడపదాచార్యంలో చోట ఏమంటారంటే నిశ్చరం నిశ్చర చిత్తం ఏకాకీ కుర్యాత్రయత్నత కొంత శ్రద్ధ సాధన అవసరం ముందు ఏకాకీ ఏకాంత వాసానికి అభ్యాసం కావాలి ఇప్పుడు నేను చెప్తున్న ధ్యానానికి ఏకాంత వాసం అవసరం ఏకాంతంగా ఉండటాన్ని మీరు అలవర్చుకోవాల్సి ఉంటుంది సో మరి మాకేమో కుదరదండి అని మీరు అలాగే రెసిస్ట్ చేయద్దు కుదరదండి అంటే మరి కుదుర్చుకునే ప్రయత్నం ఏమైనా చేయగలుగుతారేమో ఆలోచించాడు ఏకాంతంగా ఉండడం అభ్యాసం చేయాలి పది మంది మధ్యలో ఉన్నప్పుడు కూడా ఏకాంతంగా ఉండవచ్చు అయితే ముందు రియల్గా ఏకాంతంగా ఉండడము ఏకాంతంలో కంఫర్టబుల్గా ఉండడం పీస్ఫుల్గా హ్యాపీగా ఉండడము అది బాగా అభ్యాసం చేస్తే ఆ తర్వాత మీరు ఏకాంతంగా ఉన్న పర్వాలేదు నలుగురిలో ఉన్న పర్వాలేదు ఏమీ తేడా పడదు కానీ సాధన చేసేప్పుడు మటుకు ఏకాంతంలో ఉండడం అభ్యాసం చేయాలి తర్వాత మనస్సు ఇటు చెదిరిపోతున్నప్పుడు ఎటు పరిగెడితే అటు నుంచి వెనక్కి తెచ్చుకో అంటే ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో ఇప్పుడు నేను చెప్తున్నా ఉపేక్షాబుద్ధితోటి ప్రేమపూర్వకంగా మనస్సును వెనక్కి తెచ్చుకోవటమే ఉంది అది అంటే ఎస్మిన్ అని సప్తమయత్తి అర్థం చెప్పాను ఇప్పుడు పంచమీ విభక్తి అర్థం ఏ కారణంగా పరిగెడితే అంటే ఇది ఎలాగంటే మీరు ధ్యానం చేసినప్పుడు దీని మనస్సు చలనం అయిపోతుంది అని కదా కంప్లైంట్ ఇప్పుడు ఆ కంప్లైంట్ని కూడా పెద్ద సీరియస్గా తీసుకోకూడదు దాన్ని కూడా ప్రేమపూర్వకంగా తీసుకోవాలి ఇప్పుడు చిన్నపిల్లలు ఏదో గంతులోకి వేస్తూ ఉంటాం ఆ అబ్బా గొడవ చేయకు అని అంటాం నువ్వు కంప్లైంట్ చేస్తున్నట్టుగా అంటాం కానీ ఆ కంప్లైంట్ అది ప్రేమపూర్వకంగా చేసిన ఫిర్యాదు తప్ప కోపంతో చేసిన ఫిర్యాదు కాదు అలాగే మనస్సుడలు కూడా ఆ ప్రేమను కలిగి ఉండాలి కోపాన్ని చికాకుని దరిదాపులకు రానివ్వకూడదు అంచేతనే చిరునవ్వు చిరునవ్వు ధ్యానంలో చిరునవ్వు అని ఎందుకంటానంటే ప్రేమ ప్రేమ ఉల్లాసము ఉండాలి తప్పి గ్రిగా బినుసుకుపోయి ఉండకూడదు నిజానికి కొంతమంది మహాత్ములు మీరు మహాత్ముడని అనిపించుకోవాలంటే మరీ అంత నవ్వుతోటి అంత కలగా కలిసిపోయిట్లాగా మీతోటి కలిసిపోయిట్లాగా ప్రేమగా అంత మరీ నవ్వేస్తూ అంత ఉల్లాసంగా ఉంటే అది ఆ స్టేటస్కి భంగం కలుగుతుందని కొంతమంది మహాత్ములు ఎలా ఉంటారంటే చాలా గ్రింగ్గా ఉంటారు అలాగే ఏదో అలా ఉంటాను అది అది ధర్మంగా అది జ్ఞా అది దాంట్లో ఏమీ యుక్తి లేదు ఏదో ఒక అహంకారం తప్ప దాంట్లో ఏమీ శాస్త్రము తాత్పర్యము లేదు ఉల్లాసంగా ఉండాలి ప్రేమగా ఉండాలి కలిసి కలిసిపోయిట్లా ఉండాలి తప్ప సెపరేట్నెస్ మెయింటైన్ చేసి ఇట్లా ఉండకూడదు వాటెవర్ అది వేరే టాపిక్ అది సో అలాగే మనస్సుడలో కూడా అటువంటి ప్రేమభావాన్ని కలిగి ఉండాలి మనస్సు ఎంత అల్లాది చేసుకున్నా కూడా అలా ప్రేమగా అల్లరి చేయని మరి వెనక్కి తీసుకొస్తాం ఉపేక్షా బుద్ధి ప్రేమ బుద్ధి రాగద్వేషాలు ఉండకూడదు అదే ఇప్పుడు యతహా ఇస్మాత్ ఇప్పుడు మీ మనస్సు చెదిరిపోతుంది అనుకోండి ఎక్కడికి ఎక్కడికి పరిగెత్తుపోతుంది ఎక్కడికి పరిగెడుతుంది ఎక్కడికి పరిగెడుతుందో మీకు రాగం ఉంటుందో అక్కడికి పరిగెడుతుంది దేనియందు మీకు ద్వేషం ఉంటుందో అక్కడికి మరీ ఎక్కువగా పరిగెడుతూ ఉంటుంది భాష్యకారులు ఏమంటారో చూద్దాం యతో యతహ యస్మాత్ యస్మాత్ శబ్దాదేర్ నిమిత్తాత్ ఆయన పంచమీవత్తి వేసుకుని చెప్తున్నారు పంచమే విభక్తికి అర్థము నిమిత్తము దేని దేనికి కారణంగా పరిగెత్తుకుపోతుంది అది చూసుకోండి మీరు ఎప్పుడు కూడా మీకు ఒక శబ్దం మీద ప్రీతి ఎక్కువ ఉందనుకోండి అటు పరిగెత్తుకుపోతుంది రసం మీద ప్రీతి ఉందనుకోండి అటు పరిగెత్తుంది రూపం మీద ప్రీతి ఉంటే అది పరిగెడుతుంది మనస్సు ఎక్కడికి పరిగెత్తినా అది శబ్ద రస రూప స్పర్శ గంధాలలో ఒకదాని మీదకి పరిగెడుతుంది ఐదింట్లో ఏదో ఒక దాని మీదకి పరిగెడుతుంది ఐదు తప్ప ఇంకేం లేదు సపోజ్ మనస్సు పుత్రుడి మీదకి పరిగెత్తుందనుకోండి అది రూపం పుత్రుడు అనే రూపం రూపం అంటే ఫిజికల్ షేప్ అని కాదు మెంటల్ షేప్ పుత్రహ మై సన్ ఈజ్ అన్ ఐడియా సన్ను లేదు డాటరు లేదు ఇట్స్ అన్ ఐడియా దట్ యు హ్యావ్ ఇన్ యువర్ మైండ్ ఇట్స్ ఎ మెంటల్ ఐడియా దట్ ఈస్ ది రూప ఆ మీదకి మనస్సు పోతుంది అని అర్థం చేసుకోవాలి సపోజ్ మీరు ఎలా కూర్చుని ఉండగా ఏదైనా ఒక మంచి పాట లేకపోతే రాగము మీకు ఇష్టమైనది గుర్తుకొచ్చింది లేదా మీకు ఎవరిలో చెప్పిన మాటలు కొడుకోకూడరు ఎవరిలో చెప్పిన మాటలు గుర్తుకొచ్చింది అనుకోండి అంటే శబ్దం నేరుగుతూ చెప్తున్నాను అలాగే రసం ఎప్పుడైనా మీరు పార్టీకి వెళ్ళేసారు ఆ పార్టీకి గుర్తు వచ్చిందనుకోండి అంటే రసం మీదకి పరిగెత్తుంది అనమాట అలా మిక్స్డ్గా ఉంటుంది ఈ ఐదింట్లో ఏదో దాని మీదకి పరిగెడుతుంది ఇంకేతనే శబ్దాదీన్ అని అంటారు ఆ పరిగెత్తే కూడా దేని మీద రాగం ఉంటుందో రాగం అంటే అటాచ్మెంట్ దేని మీద ఆసక్తి ఉంటుందో అక్కడికే పరిగెడుతుంది ఆ దోషం దానికి ఉంది మనస్సుకుంది అదే అంటున్నారు భవిష్యకారులు నిష్ నిశ్చరతీ నిర్గచ్చతి స్వాభావిక దోష ఆ దోషం దానికి ఉంది రాగద్వేషాలు బాగా పెంచు కూర్చుంటాం మనం రాగద్వేషాలని డెవలప్ చేసుకునేప్పుడు మనం ఆలోచించాం ఇలా రాగద్వేషాలను పెంచేసుకుంటున్నాము దీనివల్ల మన ధ్యానము దెబ్బతింటుంది సంసారంలో లంపటం పెరిగిపోతుంది అని అనుకోము అప్పుడు చాలా ప్రేమగా రాగద్వేషాలు పెంచేసుకుంటాం ఇదిగో మా మనవడు కుక్కాడు చూసారా మా మనవడు నేను తాతనైపోయాను ఇప్పుడు పార్టీ ఇచ్చేస్తాను ఎందుకంటే నన్ను తాతను చేసేసాడు వీడు అంటే ఆ మనవాడిని ఎత్తేసుకుంటూ వాడు ఏం చేసినా మహో మహా పడిపోతూ ఉంటే మీరు ధ్యానంలో కూర్చోగానే మళ్ళీ మనవడే గుర్తుకొస్తుంది తర్వాత ఈ మనవాడిని మరీ ఎక్కువగా ఎత్తేసుకుంటూ ఉంటే కొడుకో కోళ్ళలో అంటారు ఏమిటినా ఉరికే అస్తమా అనో అలాగే వాడిని ఎలా అలా అట్టు పెట్టి నేను కల్పిస్తున్నాను అంటారా లేదా అసలు అలాంటిది ఏమైనా ఉందంటారా ప్రపంచంలో నేను ఏమైనా కల్పిస్తున్నానో ఏమవుతుంది ఎందుకంటే కల్పిస్తున్నానంటే మిత్డ్రా చేసేస్తాను అందుకు ఇదికే టూ మచ్ మనవాడిని ఎత్తేసుకుంటూ ఉంటే భర్తతో చెప్పారు ఎందుకండి మీ నాన్న పిల్లాడిని దగ్గరికి రానివ్వకుండా అసలు మీరే అని చెప్తున్నాడు చెప్తే ఫోన్ లేదు పెద్ద అయినా గొడవ చేతి ఊరికో అంటాడు అలా అన్న ఆ సంస్కారం మనస్సులో ఉంటుంది ఎప్పుడో కనపడినప్పుడు అలా వెళ్తున్నప్పుడు నాన్న నువ్వు కొంచెం ఏదైనా భగవద్గీత చదువుకుంటావు ఊరికి అష్టమానం పిల్లడితో టెళ్ళు కంటే కాబట్టి ఊరికే అలాగా సంసారాన్ని అంతలా కౌగులించుకోవాల్సిందేం లేదు మనవాడు బాగుంది శుభం భూయాతను ఆశీర్వదించటం మన దగ్గర ఏదైనా మిగిలి ఉంటే ఇంకా ఆస్తి పస్తి డబ్బు దస్త ఏమైనా మిగిలి ఉంటే కొంతవాడి మొహాన్ని పారేయడమను ధ్యానం చేసుకుంటూ కూర్చోవడం అలాగేదైనా చేయాలి కానీ వైరాగ్యం ఉండాలండి వైరాగ్యం లేకపోతే ధ్యానం అసలు పొసగమే పొసడం కుదరదు అంట కాబట్టి రాగము ఆసక్తి అది ఆ కారణంగా అది పోతుంది అది దోషం ఆ దోషాన్ని గుర్తుపట్టాలి మనశ్చంచలం అత్యర్థం చలం అతిరం మనస్సు చెంచలము చెంచలము అంటే ఒక ఒక చలం అంటే చాలు చలంచలం చుంచలం